శాశ్వత దుఃఖరాహిత్యం పరమానంద ప్రాప్తి ఈ రెండు తోనే కదా ఈ దేహం వచ్చింది కాబట్టి ఈ జన్మలోనే ధర్మాధర్మ నిరసనం చేసి నిర్ణయో నాస్తి సర్వదా నిర్ణయించేటటువంటి వాడిని పోగొట్టుకోవడానికి ఈ జీవితాన్ని వినియోగిస్తాను ఆశ్రయించినటువంటి వాడు ఈశ్వరుని చేత పంపబడ్డవాడు ఈశ్వరుడి చేత పంపబడినటువంటి వాడికి నేనెవరిని మార్కులు వేయడానికి అని జాగ్రత్తగా ఆయన తీర్చిదిద్దే పనిలో పడతాడు రకరకాల స్థాయిలో అనేక రకాల మాటలతో అనేక రకాల ఉపమానాలతో అనేక రకాల మేలు కొలుపులతో అవి మాటలు పోవు మేలు ఇది గుర్తుపెట్టుకో మౌనంగా ఉండేవాడు మాట్లాడుతున్నాడంటే అది మేలుకొలుపు వాటి నిరంతరాయంగా మౌనంగా ఉన్నవాడు ఘనీభవించిన మౌనంలో ఉన్నటువంటి వాడు ఒక సముద్రం ఘనీభవిస్తే ఏ రకంగా ఉంటుందో కదిలేటటువంటి పాలపుంత కదలకుండా ఉంటే ఎలా ఉంటుందో అలాంటి మౌనాన్ని కలిగిన వాడు శబ్ద తన్మాత్రతో పని లేనటువంటి వాడు అవసరం లేనటువంటి వాడు వ్యవహారం లేనటువంటి వాడు వాడు దేశం అటువంటి దేశికుని యొక్క కృపను పొందడానికి మానవ జీవితాలను ప్రయత్నించాలి ఇది ప్రయత్న సాధ్యం శిష్యుడు ఏం చేయాలయా ఎవడైతే దేశికుడైన వాడున్నాడో అటువంటి దేశికుని యొక్క శరణ స్పర్శ దర్శన స్పర్శన సంభాషణముల కొరకు ప్రయత్నించాలి నీ యొక్క శ్రద్ధా విశ్వాసాలను అనుసరించి ఆ దేశకునిలో ఆ కృపా కటాక్ష వీక్షణం అంటారనమాట కానీ కళ్ళ చివర నుంచి అలా చూస్తాడంట అలా చూస్తే చాలా టైం వాడు ఎందుకని టయ్యారండి ఎంత అన్యాయమా అలా చూస్తే ఏమైపోతాడండి నేను కూడా రోజు అలా చూస్తూనే ఉన్నాను కదా ఏమి అవటం లేదు కదా నువ్వు చూడ్డానికి దేశికుడు చూడ్డానికి మధ్య భేదం అదేనాయన సద్గురుమూర్తి అవతారుడు దేశికుడు వాడు దీనికి ఒక ఉదాహరణ చెప్తా గారు భగవాన్ రమణ దగ్గరికి వెళ్ళారు వెళితే ఏం చేశారైనా ఆయనకేం బోధ చేయలేదు మౌన అవతారం కదా అది మౌన మౌనస్వరూపం తను కూర్చోబెట్టి నాయన ఇప్పుడు మల్లాగా జూమ్లో కూర్చోపెట్టి చెప్పే పాఠమే ఉన్నాయన భగవాన్ రముళ్ళు ఏం చెప్పలేదు ఈయన వెళ్ళాడు యాక్చువల్గా ఈయన వెళ్ళినా ఆయన ఆయనతో బాగా బాధిద్దాం అనుకుని వెళ్ళాడు ఎందుకంటే నలభై యాభై సంవత్సరాలు అనేక రకాల సిద్ధాంతాల అర్థాంతాలన్నీ బాగా పరిశీలించి శాస్త్రాలన్నీ చదివి బాగా వెళ్ళాడు అనమాట అసలు ఏమిటిన మౌనంగా చెప్పడం ఏమిటి మౌనంగా చెప్పడం ఉంటుంది ఎక్కడన్నా అందరూ ఏమంటారు భగవాన్ రములు మౌనంగా చెప్తారండి ఏం చెప్పినా సరే ఆయన అని చెప్తారు కానీ మౌనంగా చెప్తారు అని అందరూ అనుకుంటూ ఉంటారు ఈ మౌనంగా చెప్పడం ఏమిటి అసలు అయితే మాట్లాడడం ఉండదు లేకపోతే మౌనంగా ఉండదు మౌనంగా చెప్పడం అనేది సాధ్యమా అసలు ఆయన ప్రశ్న అది వెళ్ళాడు వెళ్ళి కాళ్ళు కొట్టుకోడు ఎందుకు కొట్టుకుంటాడు పోట్లాడదామని వెళ్ళిన వాడు పై నుంచి కిందకి అలా ఒకసారి చూసారు తీక్షణంగా చూశారు పోట్లాడదామనుకుని వెళ్ళిన వాడు కాస్తా కాళ్ళు ఈయన కాళ్ళు పట్టుకుంటాడని ఎవరు ఊహించలేదు కాళ్ళు పట్టుకున్నవాడు వదల లేని అక్కడే ఉండిపోయాడు భగవాన్ రమణుని తర్వాత సమాధి నిర్మాణం ఆ ఆశ్రమ వాతావరణంలో చేసింది గుడిపాటి వెంకటాచలం గారి ఆయన అక్కడే దేహ త్యాగం చేశాడు ఆయనకక్కడే సమాధి నిర్మాణం చేశారు ఓ పక్కన ఇప్పటికే వెళ్ళెవరైనా చూడవచ్చు మరి ఇప్పుడు ఆయనలో మార్పు ఎలా తెచ్చారు భగవాన్ రమణులు ఊరికే అలా చూశారంతే మౌనంలో ఉన్నటువంటి శక్తి దేంట్లోనూ ఉండదు అందుకని మౌనైన భోక్తవ్యం భోజనం చేసేటప్పుడు మౌనంగా చేసిన వాడు ఉపవాసం చేసిన వాడుతో సమానం మన సాంప్రదాయంలో ఈ సూత్రం మా పెద్ద గారు ఎప్పుడు చెప్పేది మాట్లాడుతూ తింటే ఒప్పుకుని ఎదిగారు నాయన భోక్తవ్యం మాట్లాడుతూ తినమాకండి ఆయన ఇవాళ చూడండి అన్ని ఈటింగ్ మీటింగ్లే ఆ మాట్లా వాడు భోజనం టైంలో కూడా మీటింగే ఇంకా వాడు అధ్వానం వాడి జీవితం ఎప్పుడో బాగుకూంది కాబట్టి మానవ జీవితంలో మౌనం యొక్క ప్రాధాన్యత ఎంతో ఉంది శబ్ద తన్మాత్ర నుంచి విరమించాలి ధర్మాధర్మ నిరసనం చేయాలి అంటే శబ్ద తన్మాత్ర నుంచి ఎవరైతే విరమించారో వాళ్ళకి మాత్రమే ధర్మాధర్మ నిరసనం చేయగలిగేటటువంటి బలం ఉంటుంది సామర్థ్యం ఉంటుంది వాడు మౌనంగా మాట్లాడగలుగుతాడు నిశ్శబ్దంతో మాట్లాడగలుగుతాడు నిశ్శబ్దంతోనే ప్రభావితం అవుతాడు నిశ్శబ్దంతోనే ఎవరినైనా మార్చగలుగుతాడు అటువంటి దేశ కేంద్రులను ఆశ్రయించాలనే ఉత్తమమైన నిర్ణయం ఆత్మ విచారణ అందిస్తుంది